అందాక నమ్మలేక అనుమానపడుదేహి అంది నీ సొమ్ము గనక అదియు తీరుతువు నీదాసుడన నేటి నిజ బుద్ధి కలిగితే ఆదశనప్పుడే పుణ్యుడాయనతడు వేదతోనొక్కొక్క వేడ వెలుతులు గలిగితే నీ దయబెట్టి వెనక నీవే తీరుతువు తొలుతనీ శరణము దొరుకుటొకటే కాని చెలగి ఆ జీవునికి లేదు కలగి నడు మంత్రాన గతి తప్ప నడచిన నెలకొని వంకలొత్త నీవే నేరుతువు నీవల్ల కొరతలేదు లేదు నీ పేరు నడిగితే శ్రీవేంకటేశ ఇటే చేరి కాతువు భావించలేకుండగాను భారము నీదంటే చాలు నీవారి రక్షించ నీవే ది